ం శ్రీ గురుభ్యో నమ బ్రహ్మానందరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వ గగనసదృశం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భాతీతర సద్గురు నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వఫ్లవరహి ప్రజ ప్రత్యో బ్రహ్మైర్హమహాహిత సదాశివసరంభవ్యాసశ్యమా అస్మాచార్యపర్య వందేరు గురు పరా స్వగురు నిజగరు పరమగురు పరష్ిగొరు సద్గురు పరబ్రహ్మణే నమ హరి ఓ నమి ఓ నేనెవ్వడ నన్ను జీవుడు నేనే నేనూనూ శివుడు ఈ రెండన నేనిరిగి అరిగి నను పైది నేనెట్ల నీని నేనకున్నా తానెట్ల నీని నేనన్న దాంట్లోదే నీనా ప్రసంగము తానన్న దాంట్లోనే తలపోయలేనిట్లు నేనెట్లనీ నేనకున్నా తానెట్ల నీ నీ నేనెవ్వడనను జీవుడు నేనే నేనను శివుడు ఈ రెండనకును తానుండు అచలమందున నేనెరిగి అరిగినను పైరి నేనెట్లనను నేనకున్న తానెట్లనను నేనన్న దాంట్లోనే నీ ప్రసంగం తానన్న దాంట్లోనే తలపోయేవరే ఇట్లు లేనట్లనని నేన నేననుకున్న తానెట్లని ఇది పదవిభజన వేదాంత బోధలో బాగా చర్చించబడేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి ద్వి అక్షరి రెండక్షరాల పదాలి నేను తాను ఆ సూచనని ఈ కొందర్ధంలో స్వీకరించారు సాధారణంగా అమీబా నుంచి మనిషి వరకు ఉన్నటువంటి జీవులకి ఎవరికి నేనెవడు అనే ప్రశ్న రాదు వాటికి ఎందుకంటే వాటి వాటి పరిమితుల మేరకు ఆహార నిద్రాభయ మైథునాలతో జీవించటమే వాటికి పని అంతకుమించి వాటికి బుద్ధిబలం కానీ మనోబలం కానీ విషయ వికాసం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఏ మానవుడైతే భూమికి సమాంతరంగా ఉన్నటువంటి వెన్నెముక స్థితి నుంచి భూమికి నిటారుగా అంటే ఒక చెట్టులాగా పైకి ఊర్ధ్వముఖంగా వెన్నెముకని నిలబెట్టుకోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ద్విపాద పశువు అయినటువంటి మానవుడు రెండు కాళ్ళతో నడిచే పశువు మనలాంటి పశువులు ఇంకా ఉన్నాయి చెంపాంజీలు ఇట్లాంటివి సరే ఏదేమైనప్పటికీ ఆహార నిద్రాభయం ఐదునాల వరకు మానవుడికి ఇతర జీవులకి ఏ రకమైన భేదం లేదు ఇంకా మిగిలింది వివేకం ఆ వివేకం ఉన్నటువంటి మానవుడికి ఒక్కడికే ప్రశ్న వచ్చింది ఏమిటయ్యా అంటే నేనెవరు ఒక చిన్న పిల్లాన్ని తీసుకుందాం చిన్నపిల్లాడిని తీసుకుని ఆ పిల్లవాడిని ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం అంటే ఈ మధ్య పెట్టుకునే విపరీత నామాలు కాకుండా చింటూ పింటు కాకుండా ఏదో పెద్దలు చెప్పినటువంటి సాంప్రదాయం ప్రకారం ఒక లలితా సహస్రనామము ఒక విష్ణు సహస్రనామము ఒక శివసహస్రనామము ఇలాంటి లేదంటే ఒక శివ స్తోత్రము కృష్ణుని యొక్క నామము ఇట్లా మహానుభావులైనటువంటి పరమాత్మ నామ నామస్మరణ కలిగేటట్లుగా పిల్లలకి పేర్లు పెట్టేటటువంటి సాంప్రదాయం మన సంస్కృతిలో ఉంది ఆ పిల్లవాడిని పిలుస్తూ ఉంటాం రామాయణంలో దశరథుడు అంటాడు పిలిస్తేనే దశరథుడికి ఆనందంగా కలిగే ఆ రామ శబ్దంలోనే ఆనందం ఉంది అంటారు ఆయన కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆ పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు మందహాసంతో నిద్రపోయేవాడట ఆ నీలమేఘ శ్యాముడైనటువంటి రాముడు దశరథుడు ఆయన రాత కార్యాలన్నీ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఈ పిల్లవాడు ఎక్కడ ఉంటాడు మరి నిద్రపోయేవాడట ఈ నిద్రపోయే పిల్లవాడిని నిద్రాభంగం కానివ్వకుండా జాగ్రత్తగా ఓ పక్క చూసి ఓ నమస్కారం పెట్టుకుని ఆనందించి వెళ్ళిపోయేవాడట అది దశరథుడి యొక్క స్థితి మనం కూడా దశరథులమే ఎందుకంటే పది ఇంద్రియాలు మనకు కూడా ఉన్నాయి కదా వాటి మీద మనం బాగా స్వారీ చేస్తున్నాం కదా విషయాలతోటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు ప్రాణేంద్రియాలు విషయేంద్రియాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఐదు ఐదులు ఇరవై ఉన్నాయి మనకి కానీ మరి జాగ్రత్తగా గమనిస్తే ఈ నేనెవ్వడని ప్రశ్నించేవాడెవడు అని ఆలోచిస్తే నేనెవ్వడనను జీవుడు అంటున్నాడు అంటే ఏ జ్ఞాత అయితే ఉందో ఆ జ్ఞాతే జీవుడు ఏ పిండాండ సాక్షి ఉన్నదో ఆ జ్ఞాతే జీవుడు కాబట్టి మిగిలిన ఇరవై నాలుగు ఇంద్రియాలు ఆ జ్ఞాత అధీనమై పనిచేస్తున్నాయి ఇది సాంఖ్య దర్శనం మనకి అందించేటటువంటి పద్ధతి అయితే ఈ జ్ఞాతకి పూర్తి స్వేచ్ఛ ఉందా అంటే జ్ఞాన మార్గ పద్ధతిగా అయితే స్వేచ్ఛ ఉంది అంటే అర్థం ఏమిటి అంటే స్వరూపజ్ఞానం గనక కలిగితే మేల్కొంటే స్వరూప జ్ఞానంలో గనక మేల్కొంటే ఈ జ్ఞాతకి తన మూలమైనటువంటి కూటస్థుడు పరమాత్మ తెలుసుకోవచ్చు ఆ స్థితి ఎందు నిలకడ చెందవచ్చు దృఢీకరించబడవచ్చు అట్లా నిలకడ చెంది తాను జీవుడు బ్రహ్మము అనేటటువంటి రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాన్ని చెరిపియచ్చు అభేదస్థితి నెలకొల్పచ్చు అట్లా కూటస్థడు బింబము జ్ఞాత ప్రతిబింబము అనేటటువంటి బ్రహ్మాండ పంచీకరణ దృష్ట్యా పిండాండ పంచీకరణను మనం చూసినట్లయితే బ్రహ్మాండంలో ఇంద్రియాధిష్టాన దేవతలు పిండాండంలో ఆయా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కూడా ఒక సాక్షి ఉన్నాడు ఇక్కడ కూడా ఒక సాక్షి ఉన్నాడు పిండాండ సాక్షి అయినటువంటి జ్ఞాతలో ఉన్నటువంటి పంచీకృత భాగము అపంచీకృత భాగం ఆకాశంలో ఆకాశం జ్ఞాతస్థానం అందులో అపంచీకృత స్థానమేమో భాగం పంచీకృత స్థానమేమో పిండాండంలో భాగం అట్లాగే బ్రహ్మాండానికి కూడా ఒక సాక్షి ఉన్నాడు ఆయన కూటస్థుడు ఆయనలో కూడా సగభాగం అపంచీకృత భాగం సగభాగం పంచీకృత భాగం ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే ఈ పంచీకృతమైనదంతానేమో వ్యవహరిస్తూ లయిస్తూ ఉంటుంది అపంచీకృతం అట్లా నిలకడ చెంది ఉంటుంది అలాగే పంచభూతాలు పంచతన్మాత్రలు పెండాండంలోనేమో పంచభూతాలంటాం బ్రహ్మాండంలోనేమో పంచ తన్మాత్రలు అంటాం ఇక్కడేమో ఇంద్రియాలంటాం అక్కడేమో గోళకాలు అంటాం ఇక్కడేమో విషయాలు వ్యవహారాలు జననం మరణం బాల్యం యోగనం కౌమారం వృద్ధాప్యం ఇష్టాయిష్టాలు ప్రియా ప్రియాలు ఇవన్నీ పెండానికి సంబంధించి ఇవి బ్రహ్మాండంలో ఉండవు బ్రహ్మాండంలో ఉండేవంతా కూడా విశ్వతైజస ప్రాణ్య ప్రత్యేకాత్మలు పరమాత్మ అలాగే విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు ఈ అన్వయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి తెలుసుకుని మూడవస్థలకి సాక్షిగా మూడు శరీరాలకి సాక్షిగా మూడు గుణాలకి సాక్షిగా అలా జాగ్రత్తగా మూడు మూడుగా ఉన్న త్రిపుటికి సాక్షిగా నిలకడ చెందేటటువంటి సాధనంతా పెండాలో సాక్షిగా నిలకడ చెంది సాధారణంగా ఆలోచనారహిత స్థితి అంటే ఏ ఆలోచన లేకుండా బ్రెయిన్ డెడ్ స్టేటస్ అని అందరూ అనుకుంటూ ఉంటారు అంటే వాడి పద్ధతిని కాదు ఇప్పుడు ప్రస్తుతం మన ఆలోచనలు మన స్వాధీనంలో లేవు మన స్వభావం మన స్వాధీనంలో లేవు మన ఇంద్రియాలు మన స్వాధీనంలో లేవు వాటిని స్వాధీనపరచుకోవడానికి చేసే సాధన పేరు ఆలోచనారహిత స్థితి అంటే ధ్యానం వలన కలిగేటటువంటి మొదటి ప్రయోజనం అది మొదటి ప్రయోజనమే కానీ చరమ ప్రయోజనం కాదు అంటే గాఢ నిద్రావస్థలో అయితే ఆలోచనలు లేకుండా ఆనందమయ కోశ స్థితిలో ఉంటాడో ప్రయత్నించి గాఢమైనటువంటి ధ్యాన స్థితిలో మెలకువలో కూడా అలా ఘన సుశుక్తి వలే ఉంటాడు వలె కానీ తెలివి ఉంటుంది అట్లా తెలివి ఉండటం వలన ఈ సుశుక్తిని ఆ మెలకువలోకి మెలకువలో తెలివిని సుశుక్తిలోకి ఇంట్లో ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి మార్చుకోగలిగే సాధన చేయగలుగుతాడు కాబట్టి ఈ యోగ సాధనకి ఇలా ప్రాధాన్యత వచ్చింది అలా ఎవరైతే సరాసరి జ్ఞానమార్గంలో ప్రవేశించలేరు స్వరూప జ్ఞాన స్థితిలో సాక్షిగా ఉండలేరు వాళ్ళు ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతూ ధ్యానమను ప్రాణాయామనో లేకపోతే శ్వాస మీద ధ్యాసనో లేక జపమను లేక షోడశోపచార పూజలను ఇలా ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతూ వస్తాం బాగా భౌతిక స్థితిలో తెలివి బయటకు వచ్చేస్తేనేమో లోపలికి తీసుకోవడానికి అంటే అంతర్ముఖం అవడానికి షోడశోపచార పూజ ఆ తదుపరి అంతకంటే సూక్ష్మమైనటువంటిది జపం ఆ జపం కంటే సూక్ష్మమైనటువంటిది అ జప ఆ జప సూక్ష్మమైనటువంటిది ధ్యానం ఆ ధ్యానం కంటే సూక్ష్మమైనటువంటిది యోగం యోగం కంటే సూక్ష్మమైనటువంటిది సాక్షిత్వం ఇట్లా జాగ్రత్తగా సూక్ష్మం సూక్ష్మం సూక్ష్మం నీ లోపల ఉన్నటువంటి పెండాండ సాక్షి అయినటువంటి నేను స్థానంలో నిలకడ చెందాలి అక్కడ చెంది మిగిలిన ఇరవై నాలుగుని చూడటం రావాలి విడిగా ఉండి చూడటం రావాలి అంటకుండా ఉండి చూడటం రావాలి ఈ అసంగత్వం రావాలి చిత్తశుద్ధి సాధనలు నవేద భక్తి మార్గాలు ఇవన్నీ పిండాండమే మొత్తం इदंत चेकू परा विद्य अराद्य विद्य रेका तनता अवबोधचेत स्फूर्ति चेत कल स्वरूप ज्ञास्थित पद्धति अदोध अ परा विद्य क्रम मार्ग में ओख शास्त्रा चवन चू जाग्रतने तुम्हें फैन ट्यूनिंग బాగా జాగ్రత్తగా ఒక రేడియోని ఒక టీవీని ఎట్లా ట్యూన్ చేస్తాము అట్లా మన మనోబుద్ధులనే అంతరంగాన్ని జాగ్రత్తగా జ్ఞాతస్థానంలో నిలబెట్టి సాక్షిత్వ స్థితిలో నిలబెట్టి ఆ అపరావిద్యని అందుపుచ్చుకునేటటువంటి క్రమముక్తి మార్గం కాబట్టి ఇందులో ఏముందంటే క్రమ అధ్యయనము క్రమ విచారణ క్రమముక్తి మరి ఇప్పుడు అసలు మనసు మీద బుద్ధి మీద అవగాహన స్వాధీనత లేనివాడికి ఎరుక లేదు ఉన్నది బయలే అనేటటువంటి త్రయమంత్రానికి సంబంధించినటువంటి విశేషాలను చెప్పామనుకోండి ఇప్పుడు ఆయన ఎలా నిలబెట్టుకోగలుగుతాడు ఈ జ్ఞానాన్ని చెప్పడం మూడు మాటల్లో చెప్పేసేయచ్చు చచ్చేదాకా నిధులు వచ్చేదాకా ఉన్నది బయలు లేనిది ఎరుక అనుకోను అయిపోయింది మొత్తం అంతా అచల పరిపూర్ణ రాజయోగం అంతా ఒక్క వాక్యంలో అయిపోతుంది మరి ఒక్క వాక్యంతో తాం జనన నుంచి మరణం వరకు ఉన్న అన్నింటినీ పరిష్కరించుకోగలిగే బుద్ధిబలం వికాసం వివేకం మరి సాధకుడికి సాధ్యమవుతుందా అని కూడా ఆలోచించాలి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకోవాలంట పిండాండ పరిధిలో ఉన్నంతసేపు నేను ఇవ్వడనని ప్రశ్న నేను జీవుడు నేనెవడనను జీవుడు నేనెవడనని ప్రశ్న ఎవడేస్తున్నాడో వాడు జీవుడు ఎవరైనా సంతానం చేతో లేకపోతే జగత్తు చేతో బాధించబడి దుఃఖాన్ని పొందారు పొందితే వాడు బాధించాడు వీడు బాధించాడని అనుకుంటాను మరి పరుడెవ్వాడు పరాత్పరుడెవ్వాడు పరుడెవడో తెలిస్తే కదా అసలు పరాత్పరుడెవడో నిర్ణయించడానికి కాబట్టి నిర్ణయం చేయడానికి ఉపయోగపడే శక్తి పేరు జ్ఞానశక్తి ఆ జ్ఞానశక్తి యొక్క ప్రయోజనం అంతా కూడా నిర్ణయాత్మకమైన స్థితిని అందించడంలో ఉందన్నమాట అది నిర్ణయం చేయకపోతే ఏ ప్రయోజనం ఉండదు ఏ ముందుకి ఏ జీవితంలో అడుగు ముందుకు పడదు కాబట్టి మానవులు ముందు బంధం ఏమిటో నిర్ణయం తీసుకుని ఆ బంధం నుంచి ఎట్లా విడిపించుకోవాలో తెలియాలి అవి విడిపించుకోవడానికి తెలియడానికే సాధనలన్నీ కూడా కాబట్టి ఏ బంధము లేదు అని నేను నిత్యముక్తుడను నేను బ్రహ్మస్వరూపుడను నేను బ్రహ్మాండ సాక్షిని నేను జీవుడను కాదు ఇప్పుడు నేను శివుడను చిదానందరూప శివోహం శివోహం అనే నిర్ణయ స్థితిలో నిలకడ చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళిప్పుడు వాళ్ళు చేసే సాధనా పద్ధతులు వేరు వాళ్ళు చేసే అర్చన వేరు వాళ్ళు చేసేటటువంటి ధ్యానం వేరు వాళ్ళు చేసేటటువంటి నిర్ణయం వేరే ఎందుకని అంటే వాళ్ళకి సహజంగా ఆ నిర్ణయాత్మక శక్తి ఉంది కాబట్టి సహజంగా ఆ సామర్థ్యం ఉంది కాబట్టి కాబట్టి ప్రపంచ జ్ఞానం ఉన్నవాడు ఒక తీరుగా నిర్ణయం చేస్తాడు ప్రపంచ జ్ఞానం లేనివాడు ఒక తీరుగా నిర్ణయం చేస్తాడు అట్లాగే సృష్టికి ఆధారభూతమైనటువంటి కాలం యొక్క పరిస్థితి నియమాలు జ్ఞానం తెలిసిన వాడు తీరుగా నిర్ణయం లేనివాడు మరొక తీరుగా నిర్ణయం కాబట్టి ఎవరికైనా ఏదైనా అయిందనుకోండి ఏం చేస్తామండి టైం బ్యాడ్ అంటుంటారు ఈ టైం బ్యాడ్ ఏమిటో నాకు అర్థం కదా కాలానికి మంచి చెడు ఎక్కడుంది అసలు కాలం ఉందా అనే చాలా ముఖ్యం ఎందుకంటే టైం అండ్ స్పేస్ అనేవి రెండు పారామీటర్స్ ఈ రెండు ప్రమాణాలని కూడా మానవుడే పెట్టుకున్నాడు కాలము దేశము ఈ రెండు మానవుడు విచారణకు పెట్టుకున్నటువంటి ప్రమాణాలన్నమాట ఏ కాలంలో ఏ దేశంలో ఏ రీతిగా నిర్ణయం చేయాలి ఎలా అవి అనేటటువంటి పద్ధతిగా విచారణ చేయడం రావాలన్నమాట ఎందుకంటే మానవులందరూ ఒక తీరుగా లేరు లోకో భిన్న రుచి అన్నట్లుగా అందరూ అనేకంగా ఉన్నారు వారి వారి గుణాలతో వారి వారి స్వభావాలతో వారి వారి అరిషడ్ వర్గాలతో వారి వారి బలహీనతలతో వారి వారి వ్యసనాలతో వారి వారి వేదనలతో జీవిస్తున్నారు ఇది మానవ జీవితం ఓవరాల్గా తిరగేస్తే ఏ మానవ జీవితం చూసినా ఎవరి జన్మ నుంచి మరణం వరకు ఉన్న చరిత్ర అంతా తిరగేస్తే నాకన్నీ ఇవే కనబడతాయి ఇంతకు మించి పెద్దగా ఏం విశేషాలు కనపడం మధ్య మధ్యలో నక్షత్రాల వలె మిరపులు మెరుపుస్తూ ఉంటాయి ఏమింటాయి అంటే ఫలానా విశేషమైన కార్యక్రమం చేసాడు ఫలానా సేవ చేసాడు లేదు ఫలానా సిద్ధాంతాన్ని ఆచరించాడు లేదు ఫలానా నిర్ణయాన్ని కట్టుబడి జీవించాడు ఆయన చాలా క్రమశిక్షణ కలిగినవాడు ఆయన చాలా భక్తిభావం కలిగినవాడు ఆయన చాలా నిబద్ధత కలిగినవాడు ఇలాంటి విలువలకు సంబంధించినవి కూడా మానవ జీవితంలో కనబడుతుంటాయి మరి ఇవన్నీ ఎవరికి అని ప్రశ్నే ఏమన్నారు భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి చెప్పినా ఇవన్నీ ఎవరికూ ఆలోచించుంటారు ఇవన్నీ ఎవరికి ఆలోచించడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇవ్వడననే జీవుడిలాగా ఉన్నావా నేను నేనే అనే శివుడులాగా ఉన్నావా అని ప్రశ్న ఈ ఆలోచన చేసినప్పుడు నువ్వు ఏ స్థానంలో ఉండి చూస్తున్నావు ఎందుకని అంటే జీవితం అంతా సాపేక్షం బాలుడు వృద్ధుడు ఏమిటి తేడా వాడికి ఎనిమిది ఏళ్ళు వీడికి ఎనభై ఏళ్ళు ఏమిటి తేడా అనుభవం ఏమిటి తేడా జ్ఞానం ఏమిటి వివేకం ఏమిటి తేడా విచారణ నిర్ణయ బలం వాడికి తెలీదు వీడికి తెలుసు అంతే తేడా తెలిసితే మోక్షం అన్నాడు అన్నమయ్య తెలియకపోతే బాంధవ్ అన్నాడు సింపుల్గా కాబట్టి ఎనిమిదేళ్ల పిల్లవాడికి ఏమీ తెలియకపోయినా మనకంటే ఎనభై ఏళ్ల వాడికంటే ఆనందంగా గంతులు వేస్తూ కనబడతాడు ఈ ఎనభై ఏళ్ళ వాడు అన్నీ తెలిసి ఏ గంతులు వేయలేక ఆనందం లేక నీరసించిపోయి ఉంటాడు మరి ఇప్పుడు ఈ ఆనందం అవసరమా అంటే నేనెవ్వడనను జీవుడు అనేవాడికి ఈ ఆనందం అవసరం ఇవి విశేషాలతో కర్మ విశేషాలతో కూడుకున్నటువంటి విషయాలతో కూడుకున్నటువంటి ఆనంద కాబట్టి విషయానందం అన్నారు ఎక్కడికి ఎదగాలి మనం ఆత్మానందం అనే స్థాయికి ఎదగాలి అప్పుడు నేను నేనేనను శివుడు ఈ ఆత్మానంద స్థితికి చేరితే నేను నేనే అను శివుడు కాబట్టి నిరంతరాయంగా మానవులందరూ పురోగతిని పొందాలి అంటే ప్రశాంతతను పొందాలి అంటే తప్పక సాక్షిత్వాన్ని ఆత్మభావాన్ని సాధన చేయాలి నేను ఆత్మ అన్న భావనను నిలబెట్టుకోవాలి అలా నిర్ణయంగా నిలబెట్టుకుంటే ఇప్పుడు నేను ఎవ్వడనను జీవుడికి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట నేను ఆత్మస్వరూపుడు ఆన్సర్ వచ్చింది వచ్చిన తర్వాత ఏం ఇప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణి కదా మరి నేను అంతటా ఉన్నవాడిని కదా సర్వవ్యాపిని కదా అన్నీ నాలో అంశీభూతములు కదా మరి నేను సాక్షిని కదా నేను నిత్యుడను కదా నేను శుద్ధుడను కదా నేను బుద్ధుడను కదా నాకేవి అంటావు కదా త్యాగం మాత్రమే నా లక్షణం కదా అని అమృతత్వం దిశగా అడుగులు వేస్తాడు ఏమి అట్టే పెట్టుకోడు శేషం మిగిల్చుకోడు ఎప్పుడూ కూడా శేషం మిగిల్చుకుంటే ఆత్మభావంలో ఉండలేడు చాలామంది నేను ఆత్మభావంలో ఉన్నానంటారు శేషాన్ని మిగుల్చుకుంటూ ఉంటారు ఈ రెండు ఒకదాని కూడా వ్యతిరేకం ఆత్మభావంలో ఉంటే శేషాన్ని మిగుల్చుకోలేవు ఉత్తమమైన పద్ధతిగా చేసేయడమే ఏ సరే సాక్షిగా ఉండి చేస్తాడు అకర్తగా ఉండి చేస్తాడు అభిమానం లేక చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా తనను తాను కర్మబంధం నుంచి రజోగుణ ధర్మం నుంచి విడిపించుకుంటాడు ఇంకేం చేస్తాడు సుఖ జ్ఞానాభిలాషల చేత బంధించే సత్వగుణం నుంచి కూడా విడిపించుకుంటాడు ఎందుకంటే అది కూడా ఒక నిద్ర లాంటిదే ఎప్పటికైనా ఈ సత్వగుణం నుంచి విడిపించుకోవాలి గుణాతీత స్థితిలో నిలకడ చెందాలి అప్పుడే స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది ఆ దృష్టితో చూస్తే ఇప్పుడు పరుడెవ్వడు రెండో వాడు లేడు కదా కాబట్టి అప్పుడేమన్నాడు నేనే నేనే నేనను శివుడు నేనే నేనను శివుడు కాబట్టి శివుడు ఎక్కడ ఉన్నాడా అంటే అంతటా ఉన్నాడాయా బాబు స్థాణువులో ఉన్నాడు స్థావర జంగమాలదలో ఉన్నాడు ప్రకాశంలో ఉన్నాడు చీకట్లో ఉన్నాడు సర్వద్వంద్వాలలో ఉన్నాడు నిజానికి సర్వద్వంద్వాలు ఈశ్వరులోనే ఉన్నాయి ఈశ్వరుడు ద్వంద్వాలలో ఉండటం కాదు ఇవన్నీ ఈశ్వరుల్లోనే ఉన్నాయి రెండు ఉన్నాయి అన్నమాట ఈశ్వరుణ్ణి సృష్టికర్తగా భావించి సృష్టి ఆయన చేత తయారు చేయబడిందనే పద్ధతిగా చెప్పే వాదం ఒకటి ఉంది లేదండి అసలు ఉన్నది ఈశ్వరుడే ప్రకృతి లేదు సృష్టి కూడా లేదు ఇదంతా ఆయనలో భాగం అంశీభూతం మళ్ళీ తయారు చేయటం వేరుగా ఉండటం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఉన్నది ఈశ్వరుడని ఒప్పేసుకుంటే ఏకూడవలేదు కదా అది ప్రకృతి అయితే ఏమిటి పరమాత్మ అయితే ఏమిటి ఇన్ని భేదాలను మనం ఎందుకు పాటించాలి అసలు ఎవరికైనా నమస్కారం ఎవరికైనా వినయం ఎవరికైనా శరణాగతి అప్పుడు ఇబ్బంది లేదు కదా ఎవరితోనూ విభేదం లేదు ఎవరితోనూ వాదన లేదు వివాదం లేదు ఏమైనా ఒకవేళ ఏమైనా చిన్న పెద్దగా కొద్దిగా మార్పులు చేర్పులు పరిణామం వస్తుంది అనుకోండి వస్తే రానివ్వండి ఏమవుతుంది దాన్ని పెద్ద బ్రహ్మాండం బదులైపోయినంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏముంది ఈ జన్మలోనూ మనం వారికి రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీర్చేస్తాం అందుకే కదా రుణత్రయం కలిగిన వాడు జీవుడు అంటున్నాం ఏమిటో రుణత్రయం అంటే గణేషణ దారేషణ పుత్రేషణ రెండు ఈ మూడు ఈషణత్రయాలు అట్లాగే ఋషి రుణం పితృరుణం శాస్త్రఋణం ఈ ఈ మూడు ఈ మూడు ముడిపడి ఉంటాయి ఎప్పుడు ఆ మూడిటికి మరో మూడు ముడిపడిపోయి ఉంటుంది అదేమిటంటే వాసనాత్రయం శరీర దేహవాసన శాస్త్రవాసన లోకవాసన కాబట్టి ఈషణత్రయం రుణత్రయం వాసనాత్రయం ఇవన్నీ ముడిపడ్డానికి కారణం వీటికి అంతర్లీనంగా మూడు గుణాలు ఇంతే మానవ జీవితం అంతా జననం నుంచి మరణం వరకు తిరగేసి చూస్తే అంతా ఇవే కనబడతాయి ఇంతకు మించి వీరేమి లేదు ఎవరి జీవితమైనా తీసుకోండి ఎవరైతే వీటిని దాటారో వీటిని దాటి స్వరూప జ్ఞాన నిష్టలో ఉండి మానవ లోక కళ్యాణం కోసం తమ జీవితాన్ని వినియోగించారు వాళ్ళు అభిమానరహితులై వినియోగించాలి మళ్ళీ లేకపోతే ఏమవుతుందంటే అన్ని సెంటర్లో ఆయన విగ్రహం పెట్టేసో పోలు దండేసో నమస్కారం పెడతాం సంవత్సరానికి కోసారు ప్రయోజనం ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా స్వీకరించాం ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆదర్శంగా స్వీకరించాం అవసరమైతే పాలాభిషేకాలు చేస్తారు తప్ప ప్రయోజనమే లేదు పాలు కూడా వృధా కాబట్టి ఇలాంటి వృధా పనులు భ్రాంతులన్నీ వేదం అనుమతించలేదు ఇవాళ వేదం చెప్పిందనే పేరు మీద చాలా భ్రాంతిగతమైనటువంటి శాస్త్రాలు అన్వయాలు విచారణలు ప్రాచుర్యం పొందేసినాయి కాబట్టి జాగ్రత్తగా గమనించి స్వరూప జ్ఞాన నిష్టకి ప్రాధాన్యం ఇచ్చేటట్లుగా సర్వ సమత్వానికి ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా సర్వసాక్షిత్వానికి ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా నేను ఎవ్వడ నన్ను ప్రశ్నకు ఆన్సర్ చెప్పుకోవాలి అంతేగాని భౌతికమైనటువంటి పదార్థ దృష్ట్యా సంపదల దృష్ట్యా ఉనికి దృష్ట్యా వ్యవహారం దృష్ట్యా అభిమానం దృష్ట్యా వృత్తి దృష్ట్యా సమాధానాలు చెప్పుకునేవన్నీ తత్కాలవత్ అంతే ఆ కాసేపే అది అనుకున్నంతసేపే ఆ తర్వాత లేదు అది ఎట్లాంటిది అంటే పిల్లవాడు నోట్లో వేలేసుకుని పాలుదాగుతున్నానని భ్రాంతి చెందినటువంటి పద్ధతి అది సత్యం కాదు కదా కాబట్టి నేనెవడనను జీవుడు నేనే నేనను శివుడు సరేనండి దానవతల ఎందుకని వేదాంతం ఎప్పుడు ఏం చెప్తుంది దానవతల ఏంటో చూడవయ్యా ఇక్కడికి అయిపోయింది అనుకోమాక దాని అవతలు ఏముందో తెలుసుకో అంటూ ఉంటుంది తత్పరం చావలోకయ్యే అంటే తత్పదార్థాన్ని తెలియాలి తెలిసిన తర్వాత తత్తు అవతలు ఉన్నటువంటి తదరహితం వస్తుమద్ రహితం లక్షించాలి అని చెప్తారు కాబట్టి ఈ రెండనకను తాను అచలమందున నేను ఇరిగి అరిగినను అరుగుట అంటే పోవుట లేకుండా పోవుట కాబట్టి తనకు తానే లేకుండా పోవటాన్ని అరుగుట అంట కాబట్టి ఈ రెండు అనకూడదు నేనెవడనను జీవుడు అనేది దాటిపోవాలి నేను నేనేనను శివుడు అనేది కూడా దాటిపోవాలి శివుడన్నా బ్రహ్మమన్నా రెండు ఒకటే ఇక్కడ అన్వయభేదం ఏం లేదు కాబో బ్రహ్మైవ నాపర ఇదమేవతు సం ఇది వేదాంత డిండిమహ ఎన్ని శాస్త్రాలు జరిగేసినా సత్తుకు సంబంధించినటువంటి శాస్త్రాలన్నింటినీ తిరగేస్తే ఒకే నిర్ణయాన్ని ఆశ్రయించి వ్యాఖ్యానాలు కనబడతాయి ఏమిటయ్యా అంటే ఈ సాక్షిగా ఉన్న జీవుడు ఎవడైతే ఉన్నాడో ప్రత్యేగాత్మ ఎవడైతే ఉన్నాడో ఈ ప్రత్యేగాత్మ ఆ బ్రహ్మాండ సాక్షి పరమాత్మ రెండు ఒకటి అని నిర్ణయం చేసే పద్ధతిగా అనేక రకాలైన సిద్ధాంతాలు వాదాలు తర్కాలు ఏర్పడ్డాయి అవన్నీ రకరకాలైన గ్రంథాలలో విస్తారంగా చర్చించబడ్డాయి సరే అలా జాగ్రత్తగా గమనించి ఈ రెండు అనకుండా ఉండేటటువంటి బయలుస్థితిని దర్శించి ఆ బయలు స్థితిగా నిలబడిపోతే స్థానో రచలం ధ్రువం అనేటటువంటి నిర్ణయంగా ఉండిపోతే నేనెరిగి అరిగినను పైది నేనెట్లనూ ఇప్పుడు ఇక నేననే అఖండ ఎరుక లేదనమాట నేను అనడి ఇక దేనికి కూడా ఏమంటే ఈ పని ఎవరు చేశారండి జరిగిందే ఆ కాలంలో ఈ గ్రంథం ఎవరు రాశారండి అంటే అగ్నిమీళే పురోహితం మొట్టమొదటి పురోహితుడు ఎవరైతే అగ్ని ఆ పురం యొక్క హితమును కోరేవాడెవడో వాడు అగ్ని కాలాగ్ని స్వరూపంలో అన్నీ వ్యక్తం అవుతూ ఉంటాయి కాబట్టి అగ్ని కూడా చాలా స్థాయి భేదాలు కాలాగ్ని చివరది కాబట్టి ఏది వ్యక్తం అవ్వాలన్నా కాలాగ్ని స్వరూపంలో వ్యక్తం అవుతూ ఉంటాయి ఇవాళ ఏదో ఓ పుస్తకం రాస్తే ఆ పుస్తకం నేనే రాశానంటే ఇప్పుడు వేదవ్యాసుడు చెప్పందేమైనా రాసామా మహావిష్ణువు చెప్పని ఏమైనా రాసామా సృష్టి ఆది అందు లేనటువంటి కొత్త సృష్టిని ఏమైనా చేసామా ఏం చేయలేదు అయితే రూపాంతరం చెందుతాయి సహజం అందుకని శక్తి నిత్యత్వ నియమము పదార్థ నిత్యత్వ నియమము అని విజ్ఞాన శాస్త్రం కూడా ఇప్పుడు చెప్పింది ఏం చెప్పింది అంటే ఏది నశింపజేయలేమో ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్పు చెందుతుంది లా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ లా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మాస్ అనే సూత్రాలని చెప్పారు ఈ పదార్థం మరో పదార్థం అర్థం పాలు పెరుగు అవుతుంది పెరుగు మజ్జిగ అవుతుంది మజ్జిగ్ వెనొస్తుంది వెన నెయ్యి అవుతుంది నువ్వు పాలల్లో కదా ఈ నెయ్యి కొత్తది ఎక్కడి నుంచి వచ్చింది రాలేదు కదా అట్లాగే ఇప్పుడు నెయ్యిలో పాలను చూపెట్టమంటే వెనక్కి దిప్పి చూపెట్టాలే పరిణామం చేయిన తర్వాత వెనక్కి రమ్మంటే రాదు అది శాశ్వతమైన పరిణామం అట్లా కావాలంటే మళ్ళీ మొదటి స్థితిలో పాలు తెచ్చుకుని పాలు నుంచి మళ్ళీ నెయ్యి తయారు చేయొచ్చేమో కానీ నెయ్యిని పాలు స్థాయికి తేవడం వెనక్కి తేవడం కుదరదు అట్లా సృష్టిలో ఒక ధర్మం ఒక పరిణామం ఒక నియమం ఉన్నాయి ఇప్పుడు మర్రి చెట్టు పెరిగిపోయింది ఎంతగా అంటే ఓ పెద్ద బిల్డింగ్ అంత పెరిగిపోయింది ఓ పదంతస్తుల మేడంతా పెద్ద వృక్షం అయిపోయింది అడయారు మర్రి వృక్షం అంత అయిపోయింది అనుకోండి దాన్ని మళ్ళీ వెనక్కి దాని బీజం ఆవకి ఉంది కదా దాని విత్తనం ఇంత పెద్ద మర్రివృక్షాన్ని మళ్ళా చిన్న ఆవగింజలోకి వెనక్కి పంపించేయండి అంటే భౌతికంగా సాధ్యపడదు కానీ ఆ మర్రి చెట్టు యొక్క లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం ఆ ఉంటుంది ఆ విత్తనం కనుక మళ్ళీ ఎక్కడన్నా పెట్టామనుకోండి మళ్ళీ అంత మర్రి చెట్టు వస్తుంది ఆ విత్తనంలో ఉన్నది లక్షణం చెట్టుగా ఉన్నది వ్యక్తం ఈ లక్షణ స్థితిలో బ్రహ్మం ఈ లక్షణ స్థితిలో శివం వ్యక్తస్థితిలో ప్రకృతి జీవుడు అంతే తేడా కాబట్టి లక్షణాన్ని గుర్తుపట్టి నువ్వు గనక నిలకడ చెందితే అప్పుడు విరమించడం సులభం అసంగంగా ఉండడం సులభం సాక్షిగా ఉండడం సులభం ప్రశాంతంగా ఉండడం సులభం విజ్ఞానంతో ఉండడం సులభం ముక్తుడవే ఉండడం సులభం కాబట్టి జాగ్రత్తగా వెనక్కి తీసుకోవడం చేతనయ్యి విరమించి తితిక్ష ఉపరతి అనేవాటిని వినియోగించి చక్కగా సాక్షిగా నిలబడాలి మెల్లగా నీలో ఏ రకమైన వికాసం కలుగుతుందా అంటే బ్రహ్మాండ కాల ఏర్పడుతున్న మార్పులు చేర్పులు కూడా నీ ఏర్పడుతున్నట్లుగా గమనిస్తాం ఆ రకమైన దర్శనం ఆ రకమైన అనుభూతి ఆ రకమైన నిర్ణయం ఇలాంటివి నీ లోపలే కలుగుతూ ఉంటాయి అన్నమాట ఇది కొద్దిగా సమయం పడుతుంది కానీ ఆ సమయం పట్టినా ఆ మానవుడు ఎదుగుతాడు అలా ఎదగబట్టే కదా కాళ్ళు చేతులు కాళ్ళు కిళ్ళు ఏమీ కదపలేనటువంటి విలియం హాకింగ్స్ చక్రాల కుర్చీకి మాత్రమే పరిమితమైపోయి కనురెప్పలు మాత్రమే కదల్చగలిగిన వ్యక్తి కూడా విశ్వరహస్యాల గురించి చెప్పాడు బ్లాక్ హోల్ తీరి కృష్ణ బిలాల గురించి చెప్పాడు మరి ఇప్పుడు ఈ కనురెప్పలు మాత్రమే కదల్చగలిగే వ్యక్తి అక్కడికి వెళ్ళి చూసి వచ్చడా ఏమన్నా చూడాలా కానీ మానవ మేధస్సుని అలా విశాలం చేయగా వ్యాపకం చేయగా చేయగా చేయగా చేయగా తపస్సుగా మార్చగా మార్చగా మార్చగా ఆ స్ఫూర్తి స్ఫురణం కలుగుతుంది ఎందుకంటే ఆ స్ఫూర్తి నుంచే మనం వచ్చాం కాబట్టి అందుకే అమృతస్యపు అంటుంది వేదం సాక్షాత్తు బ్రహ్మము తనను తాను వ్యక్తీకరించుకోవాలి అనే విశాలమైనటువంటి బలమైనటువంటి సంకల్పం చేస్తే మానవుడు వ్యక్తమయ్యాడు కాబట్టి ఆ బ్రహ్మకున్నంత తెలివి విజ్ఞానం మానవుడికి కూడా ఉంది అందుకని విలియం హాకింగ్ నేటి కాలంలో విలియం హాకింగ్స్ గారే మనకి ఉదాహరణ అయిన లేదు చక్రాల కుర్చీకి పరిమితం ఆహారం కూడా ఏమీ లేదు అంతా సహాయంతో జీవించాడు కానీ విశ్వరహస్యాలని బోధించాడు ఆయన చెప్పినటువంటి వాటికి విలియం హాకింగ్స్ థీరీ అని ఒక పెద్ద విస్తృతమైనటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటంత విజ్ఞానాన్ని చేయలేడు అలాంటి వాళ్ళు బ్రహ్మర్షులు భారతదేశంలో చాలామంది ఉన్నారు ఆ కాలంలో అయితే వాళ్ళు వాళ్ళ పరిభాషలో వాళ్ళ కోడింగ్ లాంగ్వేజ్లో వాళ్ళ సంస్కృత భాషలో వాళ్ళ సూత్రాలతో వాళ్ళు చెప్పుకున్నారు ఇప్పుడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం జాగ్రత్తగా విశదీకరించి కోడిఫికేషన్ డీ కోడిఫికేషన్ చేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం నేనెట్లననీ నేనకున్న తానెట్లననీ ఎప్పుడైతే నేను నేను అంటే ప్రయత్నపూర్వకంగా విడిచేసావు త్యాగం చేసేవు అభిమాన త్యాగం చేసేవు ఆ అభిమాన రహితుడు కర్తా భోక్త అనే అభిమానం రహితం అయిపోయిందో అప్పుడు ఈ నేననే వ్యక్తమైన రూపం ఎప్పుడైతే లేదు. అవ్యక్తంగా ఉన్న తాను మాత్రం తానని ఎట్లా ఎందుకని అనాలి అంటే ఈ శరీరం ఉండాలి అనాలి అంటే ఏదో ఒక శరీరం ఉండాలి ఎనిమిది శరీరాలు ఉన్నాయి మరి విశ్వ తైజస ప్రాణ్య ప్రత్యేగాత్మలు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ మరి ఈ నాలుగు ఆ నాలుగు కలిపి ఎనిమిది శరీరాలు ఎనిమిది ప్రపంచాలు ఎనిమిది వ్యవహారాలు ఎనిమిది లయాలు ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ ఒకదాని మీద ఒకటి చలవలు బలవలుగా అల్లుకుపోయినాయి ఇవి విడదీసుకోవాలన్నమాట వీటన్నింటి వెనకాలన్న నేను తాను వీటిని జాగ్రత్తగా పట్టుకొని అవి ఎలా లేవో ఎలా నిరసించాలో అలాంటి పద్ధతిని ఎంపిక కాబట్టి ఏ గురువునైనా మనం ఎంపిక చేసుకునేప్పుడు ఎట్లా ఉండాలి అంటే ఆ గురువు కఠినంగా చెప్పినా పర్వాలేదు కానీ నీ అహాన్ని అభిమానాన్ని విరిచేసేవాడుగా ఉండాలి అలాంటి గురువుని ఎంపిక చేసుకోవాలి నీ అహాన్ని నీ అభిమానాన్ని బాగా బలపరిచేవాడిని ఎంపిక చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ జన్మకి సాధ్యపడదు స్వరూప జ్ఞానం కాబట్టి ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవాలన్నమాట అది కొద్దిగా మందు చేదుగా ఉన్నా కూడా ఆరోగ్యం తొందరగా వస్తుంది మందు తీ ఉంటేనేమో ఆరోగ్యం చెడిపోయే అవకాశాలుంటాయి అందుకని జననం నుంచి మరణం వరకు కూడా నేను తాను అనకుండా మనం ప్రతి క్షణం బయలుస్థితిలో నిలకడ చెంది జీవించాలి జీవించాలని ఎందుకుంటున్నామంటే ఆ నిర్ణయంతో జీవించాలి నిర్ణయంతో ఉండిపోతే సహజమైపోతుంది సహజమైపోతే ఇంకప్పుడు నీకు మృత్యువు గురించి మరలా జన్మించడం గురించి వీటన్నిటి గోవాలు ఉండదు ఇకప్పుడు ఇక్కడ ఈ ఈ గొడవ అంతా తప్పిపోతుంది అర్థమైందండి ఇదంతా ఎటువంటిది అంటే గోగు నార లాంటిది అంటారు పెద్దలు గోగు నార అంటే మామూలుగా చూస్తే గోగు చెట్లు బాగానే ఉంటాయి దాంట్లోంచి నార తీయడం మొదలు ఆ నార చిక్కు పడితే ఒకవేళ జనప నారాయణ తీయత్యమో కానీ గోగు నార తీయడం చాలా కష్టం అట్లా చలవల పలవలగా ఈ నేను తాను మధ్యలో ఎష్టి సమిష్టి భేదంతో ఎనిమిది శరీరాలు ఎనిమిది ప్రపంచాలు షోడశ అవస్థలు అంత చికాకు చికాకుగా ముడిపడిపోయింది వీటన్నింటినీ మొదట పిండాండంలోనేమో తీవ్ర వైరాగ్యంతో పోగొట్టుకోవాలి బ్రహ్మాండంలోనేమో తీవ్రమైనటువంటి జ్ఞాననిష్టతో పోగొట్టుకోవాలి జ్ఞానాగ్నితోనేమో బ్రహ్మాండ స్థితిలో పోగొట్టుకోవాలి వైరాగ్యం అనే అగ్నితోనేమో పిండాండంలో పోగొట్టుకోవాలి ఈ రెండూ లేకపోతే కాలాగ్ని స్వరూపాన్ని తెలుసుకోలేదు కాబట్టి చిదగ్ని జ్ఞానాగ్ని అన్న చిదగ్ని అన్న రెండు ఒకటే కాబట్టి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అనే ప్రయోగం ఉంటుంది ఆ అక్కడ జ్ఞానాగ్నిగా ఆవిడ నిలకడ చింది ఆ స్థితిలో నుంచి ఆ దేవకార్యం ఎట్లా నెరవేర్చాలనే పద్ధతిగా ఆవిడ వ్యక్తమైంది తనను తాను వ్యక్తం చేసుకుంది ఇలా వాటికి అన్వయభేదాలు ఉన్నాయన్నమాట నేనన్న దాంట్లోదే నీ నా ప్రసంగము కాబట్టి మన కళలో చూస్తే బోర్డు మంది వచ్చిపోతున్నట్టు కనపడుతుంది అందులో నేను ఉంటాడు నీవు కూడా ఉంటావు వింతైన విషయం ఏంటంటే బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి శిష్యుడు కూడా గురువుగారిని అడిగి అయ్యా నాకు తత్వదర్శి అయినటువంటి మీరు నాకు ఆత్మవిద్యను బ్రహ్మ విద్యను బోధించండి అని శరణాగతుడై అడుగుతాడు అడిగితే చెప్పే ఉపదేశ వాక్యంలో కూడా తత్వం అనే ఉపదేశ వాక్యంలో త్వం అంటే నీవు తత్ అంటే అది ఇక్కడ ఎక్కడ నేను అనడు గురువు ఎప్పుడూ కూడా నేననడు గురువు నేనకపోవడం వలన గురువుతో కలిసిపోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఆయన తత్వతో ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాడు కాబట్టి తద్రూపమై ఉన్నాడు సద్రూపమై ఉన్నాడు తద్రహితమై ఉన్నాడు సద్రహితమై ఉన్నాడు కాబట్టి గురువుకి రెండు స్థితులు ఉన్నాయి వీళ్ళని సద్గురువులే అంటారు వాళ్ళని సద్గురువులే అంటారు కాబట్టి వాళ్ళని విశ్వ సద్గురువులు అంటారు లేక పూర్ణ గురువులు అంటారు ఇంట్లో స్థాయి భేదం స్థితి భేదంతో పిలుస్తూ ఉంటారు ఈ నేను తాను అననటువంటి వాళ్ళందరూ కూడా పూర్ణ గురువులు వీళ్ళకి ఎరుక విడిచిన వారు విడిపించగలిగిన సమర్థులు అలాగే బయలుస్థితిలో దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి వారు వీళ్ళని ఎట్లా తెలుసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా నేను తాను అనరనమాట ఎందుకని తానటానికి శివుడుగా చూద్దామా తాను లేడు పోనీ నేనుగా చూద్దామా అంటే గుణ సంయుతుడైన వాడు పాడమాట అంటే ఏ గుణ సంబంధాల్లో కూడా లేనివాడు ఎప్పుడూ కూడా ఈశ్వరుని యొక్క ప్రతినిధిగా ఈశ్వరునితో సహజీవనం చేసేవాడుగా ఈశ్వరుడే తానుగా ఈశ్వరుని యొక్క వ్యక్తరూపంగా తన జీవితంలో వ్యవహరిస్తూ ఉంటాడు ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు కొంచెము బుద్ధితో చేయడనమాట చెయ్యి వెనక్కి తీసుకోడు ఊపర్ వాళ్ళ దేతాహాయ్తో చప్పడ పాడకే దేతాహాయ్ అని నా చిన్నప్పుడు హిందీ మీడియంలో చదువుకునేటప్పుడు వాళ్ళు చెప్పేవాడు ఏది రెండో క్లాస్ మూడో క్లాస్ అప్పుడు తెలుసు నాకు విషయం ఈశ్వరుడు ఏదైనా ఇస్తే అంటే జన్మకు సరిపడా ఇచ్చేస్తాడట ఏదైనా సరే ఓ వరం ఇచ్చాడంటే ఆ వరం జన్మకు సరిపడా ఇచ్చేస్తట కాబట్టి మానవుడు కూడా ఎవరినైనా ఏదైనా అనుగ్రహించేటప్పుడు ఇచ్చేటప్పుడు తనకు ఆ ఇచ్చే శక్తి ఈశ్వరుడిది నీది కాదు ఏదైనా చేసే శక్తి అది కూడా ఈశ్వరుడే నీ ఆరోగ్యం అది కూడా ఈశ్వరుడే నీ మరణం అది కూడా ఈశ్వరుడే ఈశ్వరుడు తలుచుకోకపోతే నీకు మృత్యువు కూడా రాదు కాబట్టి ఈశ్వరుడు చేతిలో జీవుడు కీలు బొమ్మ అంతగా నేనే చేశాను నేనే చేశానన్న వాడి వెనకాల కొద్దిగా కళ్ళు ఆలోచిస్తే కొద్దిగా విచారణ చేస్తే వాడికి వాడి యొక్క బలం ఎవడిది వాడు తయారు చేశాడు పంచభూతాలని వాడు తయారు చేశాడు అష్ట ప్రకృతులను వాడు తయారు చేశాడా ఈ భూమండలం మీద దేన్నైనా సరే ఉన్నదానికి కాసేపు రూపం మార్చాడు కాసేపు నామం మార్చాడు అంతే అంతకు మించి ఏమీ లేదు వాడి పేరు తగిలించుకున్నాడు దానికి భూమిలో దొరికేటటువంటి రాళ్ళు ఇసుక మట్టి ఇనుము అన్నీ భూమిలో దొరికేవా అవన్నీ పేర్చి ఒకదాని మీద ఒకటి నేను ఇల్లు కట్టానంటే ఎక్కడికి ఆకాశంలో అర్థం ఉందేమైనా నా ఇల్లు అంటాడు ఏమి ఏమి నీ ఇల్లు అర్థం అందే సత్తధాతువులతో నిర్మితమైన ఈ దేహంలోనే కొద్దిసేపు ఉంటున్నావు నువ్వు నిన్న కూడా చెప్పే బ్రహ్మాండంలో ఈ భూమి ఒక ఆవగిందంత ఈ ఆవగిందంత భూమి మీద మానవుడు కట్టిన ఇల్లు వాడు ఒక పదేళ్లపాడు ఆ ఇల్లు గురించే చెప్పుకుంటాడు ఓ పదేళ్ల పిల్లల గురించి చెప్పుకుంటాడు ఓ పదేళ్ల పాటు చేసే ఉద్యోగమో వృత్తి వ్యాపారం దాని గురించి చెప్పుకుంటాడు వాటి సశక్తమైనటువంటి కాలం అంతా కూడా ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపల ఈ ముప్పై ఏళ్ళు గోవింద ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే అసక్తలే మిగులుతాయి అంతే ఆ అసక్తతలతో ఇష్యూ పొషు అడ్డు ఈడు ఉంటాడు ఇక మిగిలిన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఏం ప్రయోజనం ఈ జీవితం ఏ రకమైన సద్గుణాలు ఏర్పడ్డాయి కాబట్టి సద్గుణాల యొక్క రాశీభూతమైనటువంటి వివేకం మానవుడికి చాలా ముఖ్యం అలా లేకపోతే ఏం ప్రయోజనం నీ కుటుంబంలోనే నిన్ను ఆదర్శంగా స్వీకరించేవాడే లేదు ఇంకా అటువంటి ఏం ప్రయోజనం ప్రతి ఒక్కడూ అందుకని పెద్దలు ఏం చెప్పారంటే నాయన నువ్వు నీ కుటుంబంలో పెద్దగా వ్యవహరించే స్థాయిలో జీవించు ఆదర్శవంతమైన జీవితం జీవించు దైవీ గుణాలతో జీవించు దివ్యత్వంతో జీవించు సాక్షిత్వంతో జీవించు నేనెవడన్న ప్రశ్నకు సరి సమాధానం కనుక్కో తరువాత నేను బ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందిన తరువాత అప్పుడు పరం పరం యొక్క స్థితిని పరాత్పరం అనేటటువంటి స్థితిని ఆశ్రయించి దేశికులైనటువంటి వారిని యొక్క కృపణ పొంది ఎలా ఇవన్నీ లేవో నిరసించడమే పనిగా పెట్టుకో అప్పుడిగా అప్పుడిగా అనుభవించక్కర్లే ఒకసారి బ్రాహ్మీభూత స్థితి జీవన్ముక్త అవస్థ వచ్చేస్తే వాడిని ఏదైనా అడగండి వాడి సమాధానం అడే అవసరం లేదంటే వాడికి ఏది అవసరం లేదంటే ఏది అడిగినా అవసరం లేదే భూమండలానికి సంబంధించింది ఈ ప్రకృతికి సంబంధించింది ఏదైనా వాళ్ళ నాకేం అవసరం లేదు అంటుంట ఎందుకని నిజంగానే వాడికి ఏం అవసరం లేదు నేనన్న దాంట్లోదే నీ నా ప్రసంగం కాబట్టి నీ నా అన్న గొడవ బ్రహ్మాండం పెండాండం అన్నటువంటి వ్యవహారం కూడా ఈ నీ నా ప్రసంగం అన్నమాట తత్వదర్శన దృష్ట్యా చూస్తే ఇవన్నీ ఈశ్వర పంచీకరణలోనే లేవు ఈశ్వర పంచీకరణలో చెప్పేటటువంటి ఐదు ఐదులు ఇరవై ఐదు పరశువము కళాకాలము చిత్తు తమస్సు ఏవైతే అనంత విశ్వాన్ని ఏర్పరుస్తున్నాయో ఆ అనంత విశ్వము కూడా పరశువ స్థితిలో లేదు వ్యక్తరూపంగా మిణుకు మిణుకుమంటూ కనబడే తారకాలన్నీ కూడా మధ్యలో ఏర్పడ్డాయి మొదట్లో లేవు చివరిలో ఉండవు రామాయణం చదివితే త్రిశంకు స్వర్గం గురించిన కథ ఉంటుంది అది పంపిస్తాడు అనమాట విశ్వాహమిత్రుడు రాకెట్ని పంపించినట్టుగా ఇవాళ మనం రాకెట్ని పంపించినట్టుగా త్రిశంకుని పంపిస్తాడు ఆ పంపిస్తే ఆ ఇంకా ఆయన మళ్ళీ డామ్మాన్ని కింద అంటే యాంటీ గ్రావిటీ అనమాట అక్కడ అది ఒక స్థాయి వెళ్ళిన తర్వాత దాటలేడు అనమాట ఆ శక్తి లేదు ఆయన కోసం అక్కడే ఓ పెద్ద నిర్మాణం చేసిన ఓ లోకాన్ని నిర్మిస్తాను ఓ లోకాన్ని నిర్మించేసుకోబాబు ఆ పైకి ఆ పైకి ఆ పైకి జన్మరాహిత్య స్థితికి జీవన్ముక్త అవస్థకి ఈ అధ్వాన పరిస్థితిలో పంపించడం కుదరదు స్వరూపజ్ఞానం లేనివాడు అక్కడ నిలకడ చెందలేడు ఆ నిర్ణయాల్లో నిలబడలేడు మరి ఇంద్రాది దేవతలంతా ఏం చెప్తారంటే ఆ నక్షత్ర మండల పరిధిలో అట్లాగే సావిత్రికి యమధర్మరాజు బోధిస్తాడు సావిత్రి సత్యవంతుల కథ కూడా చదివితే జీవి యొక్క ప్రయాణం తెలుస్తుంది జ్యోతిర్మండలము అని ఈ అష్ట ప్రకృతులకు అవతల ఒక మండలం ఒక జ్యోతిర్మండలం ఉంది ఆ జ్యోతిర్మండలాన్ని దాటాలన్నమాట దాటితే అప్పుడు బయలు జ్యోతిర్మండలం అవతల ఉన్నటువంటి స్థితిని తెలుసుకోవాలన్నమాట తప్పక ఈ ప్రయాణం అంతా సూక్ష్మమైనటువంటి గుర్తులతోటి సంజ్ఞారూపకమైన బోధనతోటి నిండి ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా విప్పి చెప్పాలన్నమాట ఆ విప్పి చెప్పగలిగే అనుభవ జ్ఞానం ఉన్నటువంటి గురువును ఆశ్రయించి దేశ కేంద్రులను ఆశ్రయించి జాగ్రత్తగా ఆ ద్వాదశీ భావాన్ని ఆ షోడశీ భావాన్ని భావ అభావాన్ని అత్యంత భావాన్ని పంచదశీభావం ఆ చివరి రెండు పంచదశీభావం ఇట్లా జాగ్రత్తగా ద్వాదశి షోడశి పంచదశి త్రయం యొక్క బోధను పొందాలన్నమాట పొంది నిరసించాలి నిరసిస్తే నేను నీవు నే ని అనే ప్రసంగం లేదు నీ నా అనే ప్రసంగం లేదు నీ నా అనేయటం నేను నీవు నీవు నేను ఇదేగా గొడవ ఇవన్నీ కలిపి తానులో కలిసిపోయినాయి ఆ తాను కూడా ఆ బయలులో లేదు తానన్న దాంట్లోనే తలబోయవలిట్లు కాబట్టి తత్వ తత్వదర్శన దృష్టితో మొట్టమొదట దీని అంతా పోగొట్టాలి ఆ తత్వ నిర్ణయాన్ని ఆ తత్వాతీత స్థితిని తెలిస్తేనే తత్వరహితమైనటువంటి స్థితిని నిర్ణయాన్ని పొందడానికి వీలవుతుంది అసలు తత్వమే బోధపడకపోతే తత్వాతీతం తత్వరహితం ఎట్లా తెలుస్తుంది దీనికి ఉదాహరణ ఇప్పుడు సపోజ్ వైద్య వృత్తి చదువుకున్నారనుకోండి పుస్తకంలో ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వైద్య వృత్తిలో నిష్ణాతుడైపోయే అనుభవాన్ని తల పండిపోయిన వైద్యుడి దగ్గరికి వెళ్ళాము ఓ పుస్తకం పట్టుకు వెళ్ళాం ఏమండి ఈ వ్యాధికి ఈ పుస్తకంలో ఇలా వైద్యం చేయాలంది కదండి అంటాం అంటే ఆయన ఏమంటాడంటే ఇది పనికిరాదయా ఈ పుస్తకం చూసి వైద్యం చేసేవాడు ఎప్పుడే ఎంబీబీఎస్ అయి బయటకు వచ్చినవాడు కానీ నాలా నలభై ఏళ్ళ అనుభవం ఉన్నవాడు కాదు అదంతా నాకు తెలుసు కానీ ఇదిగో ఈ సమస్యకి ఇదిగో ఫలాలను చోట మూల కారణం ఉంటుంది దీనికి వైద్యం చేస్తేనే ఇది బాగుపడుతుంది లేకపోతే బాగుపడదు ఈ మూల కారణం అక్కడ పుస్తకంలో ఉండదు అంట నిజంగానే ఉండదు ఆయన వైద్యం చేస్తాడు తగ్గిపోతుంది ఇప్పుడు పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని మనం మార్చాలా వైద్యుడు చేసే వైద్యాన్ని మార్చాలా అంటే అనుభవాన్ని బట్టి పుస్తకమే మార్చాలి ఎందుకని అనుభవమే శాస్త్రమైంది కాబట్టి జాగ్రత్తగా ఇట్లా మనం పరిణామ స్థితిలో అన్నింటినీ మార్చుకుంటూ విజ్ఞానాన్ని వివేకాన్ని పెంపొందించుకోవాలి కానీ భ్రాంతిని బలపరచకూడదు అయితే నేను పట్టుకున్న కుందేళ్ళకు మూడు కాళ్ళు అనే పద్ధతి ఎప్పుడూ పనికిరాదు అందులో పట్టుదల పంతం అహం ఉంటాయన్నమాట ఏదైనా సరే బహిర్ముఖంలో పంత గించామంటే అహం బలంగా ఉంటుంది అప్పుడు నేనెవడనన్న జీవుడికే సమాధానం సరిగా రాదనమాట కాబట్టి జాగ్రత్తగా గమనించమంటున్నాడు నేనెట్లననీ నేనకున్నా తానెట్లననీ ఈ అత్యంత భావ నిర్ణయం చేయాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా షోడసి భావాన్ని బాగా అధ్యయనం చేయాలి షోడసి భావం గనక కరతలామలకంగా గనక తెలియకపోతే అత్యంత ఆభావం అవ్వడం చాలా కష్టం కాబట్టి ఈ షోడీ భావాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి నిర్ణయాన్ని పొందాలి పొంది అలా ఉండాలి కాబట్టి తురియాన్ని నిర్ణయం పొందడమే చాలా కష్టం అనేటటువంటి వాళ్ళకి ద్వాదశీ భావాన్ని షోడశీభావాన్ని అందించలే ఎందుకంటే భావంలోనే ఔన్నత్యం రానటువంటి వాళ్ళకి అభావ స్థితిలో ఔన్నత్యాన్ని అందించడం చాలా కష్టం ఇదేదో తలమే చేయిబెడితేనో లేకపోతే ఎత్తి అవతలేస్తేనో ఓ తీర్థం ఇస్తేనో ఓ ప్రసాదం ఇస్తేనో ఓ కుంకుమిస్తేనో అయ్యే పని కాదు ఇది నిదానంగా చిక్కుముడిని విప్పేయాలి నిదానంగా నీకు అవగాహన కలిగేట్లు చేయాలి నిదానంగా నువ్వు అలా చేయాలి నిన్ను కన్విన్స్ చేయాలి ఆ ఉత్తమమైన ఆదర్శవంతమైన ఉత్క్రమణకి సంబంధించినటువంటి నడకలన్నీ నీకు వచ్చేట్టు చేయాలి అలా జాగ్రత్తగా గురువు యొక్క పర్యవేక్షణలో గురువుకి శరణాగతుడవై ఉపచారం చేస్తూ ఆ ఉపచారములను వినయం కొరకు చేయమన్నారు అంతవరకే గాని గురువు గారికి నీ ఉపచారాలతో ఏమీ పనిలేదు బయలుస్థితిలో ఉన్నవాడికి అసలు ఏ ఉపచారంతోనూ పనిలేదు వాడికి శరీరమే ఊరక లేచ మాత్రంగా ఓ గడ్డిపోచ ఉన్నట్లుగా ఉంటుంది వాడికంటే ఎప్పుడో అప్పుడు కాలగర్భంలో అది ुकमान मृत्योर्मुक्षीयृतामहे सुगंधिवर्धन उुकना मृत्योर्मुक्षीयृता चूस्ते दोसकाय पच्चि दोसकाय तीगक वेलाड़ता मेलग पड़े मदल पूर्ति पड़पये రాత్రి పగలు పగల మే మర్నాడు చూస్తే అది విడిపోతుంది ఎవరు విడదీయ కలదాన్ని పండిన దోసకాయ ఎవరికీ చెప్పా పెట్టకుండానే తొడిమ నుంచి ఎట్లా ఊడిపోయిందో విడుదలైపోయిందో విముక్తమైపోయిందో అలా దేశికులైనటువంటి వారు ఆ కాలగర్భంలో ఈ శరీరం కలిసిపోయినట్లుగా చూస్తారు ప్రయత్నించి వాళ్ళు ఉత్క్రమణం చెంది ఏదో బ్రహ్మరంధ్ర స్థానంలో నుంచో ఎక్కడి నుంచో ప్రాణాలను పంపించాలి యోగ మార్గంలో ప్రాణాలను పంపించాలి ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయరు వాళ్ళు ఎందుకని ఇవన్నీ లేనివని నిర్ణయం అయిపోయిన వాళ్ళు తెలిసి నిర్ణయం అవ్వాలి తెలియకుండానే లేవు లేవంటే అవి పో బాగా గుర్తుపెట్టుకోవాలి తెలియ దాని గురించిన పరిజ్ఞానం లేకుండా ఆ ఇది లేదు కదండి అంటున్నారు మధ్య అందరూ కూడా ఆయనకి తెలియాలి కదా అసలు మంటమట దాని యొక్క ఆది అంతములు తెలియాలి దాని వ్యవహారం తెలియాలి దాని లోతుపాతులు తెలియాలి దాంట్లో ఉన్న వ్యవహారం తెలియాలి అది ఎట్లా ప్రభావితం అవుతుందో తెలియాలి నిన్ను ఎట్లా ప్రభావితం చేస్తుందో తెలియాలి అది లేనిదని నిర్ణయం కావాలి అలా విముక్తం అవ్వాలి అంతేగాని ఒక మాటతో ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అంటూ కూర్చుంటే అంత సులభంగా అయ్యే పని కాదనిపిస్తుంది నాకు మాత్రం కాబట్టి జాగ్రత్తగా ఈ చిక్కును మాత్రం విడదీయాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి ఈ నేను తాను అన్నది పడుగు పేకగా ఒక వస్త్రంలో నిలువు అడ్డదారాలు ఎట్లా అయితే అల్లుకుపోయి ఒక వస్త్రం ఆకారంలోకి వచ్చేసిందో అట్లా అధిష్టానమైనటువంటి దైవము ఆశ్రయమైనటువంటి జీవము బ్రహ్మాండము పిండాండము అష్టప్రకృతులు ఈశ్వరుడు చైతన్యము చేతనము ఆధారము ఆధేయము జ్ఞానము అజ్ఞానం అజ్ఞానం కూడా జ్ఞానం యొక్క ఛాయే అందుకని సరి అయినటువంటి స్వరూప జ్ఞానంలో అజ్ఞానం అనే ప్రయోగమే లేదు కించితజ్ఞానము అంట కించిత్ కొంచెం జ్ఞానం మరి అదో సర్వజ్ఞం కించితజ్ఞం సర్వజ్ఞం సర్వాన్ని తెలిసిన వాడికేమో సర్వజ్ఞత్వం కొంచెమే తెలిస్తే కించితజ్ఞత్వం నేను నా ఇల్లు నా పుట్టుక నా సంసారం నా ఆస్తులు నా పాస్తులు నా జన్మ నా మరణం నా ఇష్టం నా సుఖం నా దుఃఖం ఇవన్నీ కించితజ్ఞత్వం ఇదంతా జీవుడు అనంతమైన బ్రహ్మాండం సృష్టి స్థితి లయం విస్తీర్ణం ఆకర్షణ లేదు తిరోధానం అనుగ్రహం అలా పంచక్రియలు పంచశక్తులు పంచబ్రహ్మలు పంచబీజములు వాటి సాక్షిత్వం వాటికి పరం అలా తెలిస్తే అది సర్వజ్ఞాత్వం ఇప్పుడు అలా సర్వజ్ఞాత్వం ఈ కించిరజ్ఞత్వం ఈ రెండూ బయలులు లేవు అనంత విశ్వానికి ఆ ఈవల అనటానికి లేదు అక్కడ ఎందుకని ఎల కాలము ములుగురుత సంధులేక బయలు ఉన్నది అందులోనే ఈ విశ్వం వచ్చింది తిరిగింది వ్యవహరించింది బ్రహ్మాండం ఉత్పన్నమైంది ఓ భూమి ఉత్పన్నమైంది దాని మీద ఓ వాతావరణం వచ్చింది ఆ వాతావరణంలో సావర జడచేతనాత్మకమైనటువంటి సృష్టి వచ్చింది అందులో భాగంగా జీవులన్నీ వచ్చారు వారి వారి కాల గమనానుసారం ఉన్నంతకాలం ఉంటున్నారు పోతున్నారు ఇప్పుడు ఏ కదలిక లేనటువంటి ఏ మార్పు లేనటువంటి పరిణామరహితమైనటువంటి ఆవరణ రహితమైనటువంటి అచలమైనటువంటి స్థాణువైనటువంటి ధృవమైనటువంటి బయలునందు ఏ కదలిక ఏ వ్యవహారము లేకపోవడం వలన ఉనికి ఉన్నానని చెప్పడానికి దానికి ఆ రకమైన వ్యక్తత లేదు అవ్యక్తము ఇట్లా ఉన్నది బయలు ఇలా నిర్ణయం అవ్వాల్సిందే ఉన్నది ఉన్నట్లుండి బాయను విన్న కన్నది ఎరుక మూలము ఏడ ఏడయను ఇరిగి మేల్కొనవే ఈ ఎరుక యొక్క మూలాన్ని విచారించగా విచారించగా విచారించగా పరిశీలించగా పరిశీలించగా దర్శించగా దర్శించగా సర్వదృక్క తానే లేకుండా పోయెను ం శ్రీగరుభ్యో నమ్మ హరి ఓమద ఓర్ణమిదం ఓర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా వశిషి ఓ సహనాభవతు సహనోనక్తు సహవీ కరవాహై తేజస్వి నవధీతమస్సు విషావహై ఓ శి శాంతి స్వురు నిజగురు పరమగురు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమ ం శ్రీ గురుగ్యో నమ్మ హరి ఓ